క్రియా అని పేరు వ్యక్తి యొక్క సంకల్పంతో సంబంధం లేకుండా క్రియంటే మార్పుని తీసుకురావటం క్రియంటే అంతకు ముందున్నదాని పరిస్థితిని ఇంకోలా మార్పు చేయటం అది క్రియంటే అంతే కదండి సో వ్యక్తి యొక్క సంకల్పంతో సంబంధం లేకుండగా మార్పు వచ్చినట్లయితే అది విక్రియ వ్యక్తి యొక్క సంకల్పాన్ని పురస్కరించుకుని మార్పు వస్తే అది క్రియా తెలిసిందండి కాబట్టి జుట్టుల్లబడడం విక్రియ దానికి గాడ్రేజ్ రంగు వేసుకోవడం విక్రియ అది తేడా ఇది విక్రియ అది క్రియ సో ఇప్పుడు రెండు కూడా మార్పులు వస్తాయి తెల్లబడ్డప్పుడు మార్పు వచ్చింది రంగు వేసినప్పుడు మార్పు వస్తుంది మార్పు రావడం సహజం సో ఆత్మయందు ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి కర్త రామ రావణం మహానత్ అనుకోండి రాముడు రావణాన్ని సంహరించను ఇప్పుడు క్రియ ఉంది ఈ క్రియ యొక్క ప్రభావం కర్త మీద పడుతుంది కర్మ మీద పడుతుంది కర్త కూడా ప్రభావితుడవుతాడు కర్తకే ఇప్పుడు రాముడు బాణం వేసాడు డెబ్బైదో రావణాసురుడికి తగిలిందని మీరు అనుకోవచ్చు కానీ రాముడు బాణం వేసాడు కదా బాణం వేయాలంటే నేను బాణం వేసి వాడిని సంహరిస్తాను అని ఒక సంకల్పం చేసాడంటే అంత సంకల్పం చేయటానికి ముందున్న వ్యక్తి సంకల్పం చేసిన తర్వాత వ్యక్తి సేమేనా కాదు సంకల్పం చేసేదంటే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 ఉండదు అనగా ఆత్మయందు ఎట్టి మార్పు రాదు అది కూటస్థము అది నిశ్చలంగా నిర్వికారంగా నిష్క్రియంగా అలా ఉండిపోతుంది అవిక్రీయత్వా అలా ఎందుకు చెప్పానంటే నేను కేవలము హన్యతేలేనే వికారం వస్తుందని మీరు అనుకోద్దు హంతిలో కూడా వికారం వస్తుంది హంతిలో వికారం ఉంది హన్యతేలో వికారం ఆత్మయందు ఏ వికారము లేదు ఆ వికారము కూడా లేదు ఇంకా ఇంకో రకమైన వికారం ఒకటి ఉంది అది తర్వాత చెప్తాడ సో అది వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను కాబట్టి ఆత్మ నిర్వికారము ఏ వికారములు ఆత్మ ఎందు లేవు ఇది ఈ సత్యము మనకు అనుభవంలో వస్తూ ఉంటుంది జీవితంలో ఎలా అనుభవానికి వస్తుందంటే చూడండి జీవితంలో మీరు రెండు రకాల పర్సనాలిటీస్ మన ఆ పక్షులు రెండు పక్షులు అనే దృష్టాంతం అది చాలా గొప్పది అది మనం ఒక రెండు పక్షులు ఒకటే తత్వం రెండు ఒకటి నీడాను ఒకటే వస్తువు కదా మనిషి నిలబడ్డాడు పక్కన నీడ ఉంది అలాగనమాట ఒకటి సత్యం ఇంకొకటి మిథ్యా ఇప్పుడు ఆ మిథ్య అభివ్యక్తం అవుతుంది ప్రకటమవుతుంది సత్యం ప్రకటమవుతుంది సత్యం ప్రకటమైనప్పుడు ది పెర్సన్ దట్ మిథ్యా పెర్సన్ డిజాల్వ్ అయిపోతుంది he goes back as it were into the truth a chayan vidichi pettesi aa satya tattvalo nilchi untadu ikku nenu roshta anjapta chodrundi aa edaravadu meeda kopam vachindi kopam osthe cheda madatha ittali anpinchindi taruvatha malli venthane ole idi jeevithamlo evaro stone type poto untadu deenikosam pedda vishaye undi let me forgive forget and forgive ana anukuntadu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 ఎప్పుడైతే బై గాడ్స్ గ్రేస్ వాడ ఈగో డిజాల్వ్ అయ్యి హీఈబుల్ టు లుక్ అట్ ది సిచ్యువేషన్ ఫ్రమ్ ఎ హయ్యర్ డైమెన్షన్ యాజ్ ఇట్ వర్ ఒక హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతాడు అంచేతనే మహాత్ముల యొక్క సన్నిధి శ్రవణము అని చెప్తారు వాడు హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్తాడు వెళ్ళి చూస్తాడు అక్కడి నుంచి చూస్తాడు చూసినప్పుడు అది కోపం తెచ్చుకోవడం అనవసరం అని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 ఈ పక్షి మీరే ఆ పక్షి మీరే ఈ రెండు పక్షులు మన జీవితంలో ఉంటాయి ఈ రెండు మనకు అనుభవానికి వస్తాయి మనం చేయాల్సిందల్లా సాక్షిభావంలో ఉంటే అది నిర్వికారంగా ఉంటుంది దాంట్లో కోపము తాపము ఇలాంటి వికారాలు ఉండవు వికారం ఉండదు కనుకనే మీరు చాలా తేలికగా క్షమించి వేయగలుగుతారు అదే మీకు వికారం ఉందనుకోండి మీరు క్షమించలేదు క్షమించడం చాలా కష్టం ఒక అమ్మగారు వచ్చారు నా దగ్గరికి నేను యుఎస్లో ఉండగా యూఎస్లో ఈ కౌన్సిలింగ్ జాబ్స్ అవి ఎక్కువ ఉంటాయి అక్కడ సోషల్ సొసైటీలో ఫ్రీడమ్ ఉండదు వాళ్ళు హ్యాపీ పీపుల్ కాదు దే ఆర్ అండర్ టెన్షన్ ఆల్ ది టైం అదే మన ఇక్కడ ఇండియాలో మనం ఉన్నా ఉంటే మనకు అన్ని టెన్షన్స్ ఉండవు ఏదో రామకృష్ణ అనుకుంటా ఏదో కాలక్షేపం చేసేస్తాం కష్టం సుఖాన్ని మనం టేకింగ్ అవర్ స్ట్రైడ్ ఆధ్యాత్మ విద్య కూడా నేర్చేసుకుంటాం అంతా నడిచిపోతూ ఉంటుంది కానీ వాళ్ళు అలా కాదు వాళ్ళకి ది డిఫరెన్స్ బిట్వీన్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఇన్నర్ అండ్ అవుటర్ ఈజ్ టూ మచ్ వాళ్ళు దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోలేరు సో వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు అమ్మగారు షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ టెన్స్ ఎంత టెన్షన్ అంటే షేకింగ్ విత్ టెన్షన్ ఆ టెన్షన్కి మూలం ఏమిటంటే ఆమెకు కుమార్తె ఉన్నది ఆ కుమార్తెకి భర్త పిల్లలు ఉన్నారు ఆ భర్తకి అమ్మాయికి వాళ్ళిద్దరికీ పండటం లేదు ఎవరు ఫైటింగ్ విత్ ఇచ్చారు అండ్ ఈమె షీ వాంటెడ్ టు హెల్ప్ హర్ డాటర్ న్యాచురల్ కదండి అమ్మాయికి కూతురికి సహాయం చే ఆయన బొంబాయి నుంచి వచ్చింది ఆవిడ కూతురికి సహాయం చేయడానికి వచ్చింది వచ్చేసి హెడ్లాంగ్ వాళ్ళ దెబ్బలాట్లో ప్రవేశించేసి షీ స్టార్టెడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ ప్లేయింగ్ మొదలుపెట్టేసింది ఆవిడ ఆ దెబ్బలాట్లో కూతురు పక్షాన్ని చేరేసి అల్లుడితోటి చెడ మడా తిట్టేసుకోటాలు ఏది అది లాయర్ కన్సల్టేషన్ ఇది అది ఆవిడ నా దగ్గరికి వచ్చారు నేను ఐఎమ్ అనేబుల్ టు బేర్ దిస్ టెన్షన్ అని పాపం చాలా టెన్షన్ ఓకే ఏ ఏమిటని అనబోయే లోపల ఆ అల్లుడు గురించి ఈ సోకాల్డ్ దింట్లు మనం హీజే హీజ్ క్రూక్ ఆఫ్ ఈజ్ ఓన్ నాకు ఆయనతో పరిచయం లేదు బట్ ఈడు చెప్పిన ఈవెన్ ఫిఫ్టీ మీరు డిస్కౌంట్ తీసుకున్నా కూడా వాడు దృష్టిలేదు అట్లా సందేహం సో ఆవిడ ఆ ద్వేషభావం బాగా పెరిగిపోయి కూతురు ఎందుకు తీవ్రమైన రాగము అల్లుడు ఎందుకు ద్వేషము కూతురు కంటే ఎక్కువ సమస్య ఎక్కువ ఈవిడ సఫర్ అవుతుంది అప్పుడు నేను సలహా ఇచ్చా నేను చెప్పాను ఇప్పుడు ఆవిడ ఈవిడ ఆశ్రమంలో ఉన్నారు మీ కూతురు ఎక్కడుందని అడిగాను అంటే భర్తతో బాటు ఉంది ఏ అంటే భర్తను భార్య ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు వీళ్ళు నలుగురు ఒకే ఇంట్లో ఉంటున్నారా ఆ ఉంటున్నారు ఇప్పుడు ఈవేళ ఆవేళ సాయంకాలం డిస్కషన్ ఇవాళ పొద్దున్న నుంచి ఇప్పటివరకు ఎక్కడున్నారో ఒకే ఇంట్లో ఉన్నారు నిన్న రాత్రి ఎక్కడున్నారు అదే ఇంట్లో ఉన్నారు ఈవేళ పొద్దున పిల్లలు స్కూల్కి వెళ్ళారా వెళ్ళారు భర్త ఆఫీస్కి వెళ్ళాడా వెళ్ళాడు మీ అమ్మాయి ఏం చేసింది ఇంట్లో వంట అది మీరు దయచేసి మీరు బాంబే వెళ్ళిపో వాళ్ళ జీవితాన్ని వాళ్ళని లీడ్ చేయనివ్వండి మీరు ఇన్వాల్వ్ కాకుండా లెటస్ సి వాట్ హ్యాపన్స్ అని నేను సలహా చెప్పాను చాలా కోపం చెప్పాను అయితే ఎవరిలో ఇంకోహులు కూడా ఇంకోహిలతో చెప్పింది స్వామిజీ ఇలా చెప్పాడు అండి నన్ను ఆయన సొమ్మేం పోయా ఆయనకి ఆయన కూతురు ఆయనకు తెలిసింది అని పాపం ఆవిడ ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యి ఇంకోహితో చెప్తే ఆ ఇంకోహ్లు కూడా ఏమన్నారంటే ఈ విడ దట్ ప్యాషన్ విత్ ఉచ్ షీఈ్ పర్సూయింగ్ దట్ ఫైట్ ఇంకోహుళ్ళు కూడా ఏమని చెప్పారంటే అలా కాదు స్వామీజీ చేసినట్టు చూడండి చేసి ఆయన చెప్పినట్టు చేసి చూడండి పోనీ మీరు బాంబే వెళ్ళిపోద్దు ఆయన ఏదో క్యాంపు వచ్చి కండక్ట్ చేస్తున్నారు నాలుగు రోజులు ఐదు రోజులు ఏడు రోజుల క్యాంపులో అప్పుడే నాలుగు రోజులు ఇంకో మూడు రోజులు ఉంది పోనీ బాంబే వెళ్ళొద్దు ఈ క్యాంప్లో జాయిన్ అయిపోండి మీరు సెవెన్ డేస్ అయిన తర్వాత చూద్దాం అటుకేసి వెళ్ళకండి ఫోన్ చేయకండి మీ అమ్మాయికి ఫోన్ మీద దొరక్కండి లెటర్ సీ వాట్ హ్యాపన్స్ మర్దర్స్ ఏమో అయిపోవు ఇంతట్లోకినో దేవుడనేవాడు ఒకడు ఉన్నాడు లెటర్ సి అని ఎవళ్ళో నా సలహానే సపోర్ట్ చేశారు అంటే సరే ఇది చూద్దామని ఆవిడేమో ఈ క్లాసెస్ అటెండ్ అవ్వడం ప్రారంభించింది ఫోర్ డేస్ ఫైవ్ డేస్ క్యాంప్ అయిపోయింది ఈ లోపల వాళ్ళ అమ్మాయికి కబురు పెట్టింది నేను బాగానే ఉన్నానమ్మా నువ్వు నా గురించి బెంగ పెట్టుకోవద్దరు సో చూసారు ఒకప్పుడు ఏమవుతుందంటే ఒక సిచ్యువేషన్ని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 సత్పురుషుల సన్నిధి క్లాసులో కూర్చోవడం నామజపం చేయటం దేవాలయంలో కూర్చోవడం ఇలాంటివి ఏవో చేసి లేకపోతే ప్రకృతి యొక్క శోభను తిలకించటం ఏదో కొంచెం మనస్సుకి డైవర్షన్ ఇచ్చి యూ బికమ్ ఏ కైండ్ ఆఫ్ విట్నెస్ టు ది హోల్ సిచ్యువేషన్ దాంతో అంత ప్యాషనేట్గా ఇన్వాల్వ్ అయిపోకుండా యూ స్టెప్ బిహైండ్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ అప్పుడు మీకు ఆ సిచ్యువేషన్ ఒక కొత్త దృష్టికోణంలో కనపడుతుంది అంతకుముందు మహా పెద్ద భూతల్లా కనపడినటువంటి ఆ సమస్య ఇప్పుడు ఒక ఆబ్జెక్టివ్గా కనపడడం ప్రారంభిస్తుంది సమస్య ఉంటుంది సమస్య వెంటనే మాయమైపోతుందని నేను అన్నా సమస్య విల్ బీ ధేర్ అండ్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ కానీ అంత మహాభూతంలా కనపడడం మానేసి కొంత ఫ్రీడమ్ని కొంత ఎల్బో రూమ్ ఇస్తుంది యూ కెన్ మ్యాని కెన్ మూవ్ అరౌండ్ ఎ లిటిల్ ఫ్రీలీ అంత ఎక్సైట్ అయిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా నేను మనవి చేసి ఇదంతా ఈ దృష్టాంతాలను ఎందుకు చెప్తున్నానంటే దేర్ ఆర్ టూ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 There is an impersonal dimension for the personality. అది మీరు తెలుసుకోలేకపోవడం చేతనే ఆ దోషం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా తన స్వరూపాన్ని తాను పరికించి ఆత్మనిష్ఠుడై ఉండి ఆత్మ ఆత్మ అంతర్ముఖుడై ఉంటాయి మరియు ఇలాంటి సమాచారం అంతా తెలుస్తుంది ఇదంతా అంతర్ముఖత్వానికి సంబంధించిన సమాచారం తెలుసుకున్నట్లయితే నాయంహంతే నహన్యత అనేది మనం తేలిగ్గా అనుభవానికి తెచ్చుకోవచ్చు ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఎనం వేత్తి హైనం మన్యతేహత ఉభౌత విజాని నాయం హిహే నే రియతే వా కదాచిత్ నాయం భూత భూయ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 కనెక్షన్ లేకపోతే శాస్త్రం అనిపించుకోదు అది ఈ ఏదో పిచ్చివాడి ప్రేలాపల్లాగా తయారవుతుంది ఓ శ్లోకానికి ఇంకో శ్లోకానికి సంబంధం లేకపోతే దాన్ని శాస్త్రం అంటారు ఏకవాక్యత ఉండాలి శాస్త్రంలో శాస్త్రంలో ఉపక్రమం ఉపసంహారం మధ్యలో ప్రతిపాదన అన్నీ సిస్టమేటిక్గా ఉంటే శాస్త్రం అంటారు ఏదో కొంతమంది ఉపన్యాసం చెప్తూ ఉంటారు ఉపసంక్రమం ఉండదు ఉపసంహారం ఉండదు ఎక్కడ మొదలు ఉంటారో తెలియదు ఎక్కడ తెలియదు అది శాస్త్రం అనిపించుకోదు అవతారిక చక్కటి కనెక్షన్ ఇస్తుంది నాయం హంతినహన్యతేకిను నజాయితే మ్రియతే వా కదాచిత్కి సంబంధం ఏమిటంటే నాయం హంతి నహన్యతే అని ఎలా చెప్పేమో అంటే ఆత్మ అవికనుక నాయం హి నహన్యతే అంటే వెంటనే ఒక ప్రశ్న ఆత్మ అవిక ఎలా అయింది దానికి నజాయతే మ్రియతే సమాధానం భాష్యకారులు అవతారికి అందాము కథమవిక్రియ ఆత్మా ఇది ద్వితీయో మంత్ర సో పైన రెండు మంత్రాలను శ్రీకృష్ణుడు తీసుకొచ్చాడు రెండు రుక్కులను పట్టుకొచ్చాడు అని చెప్పారుగా దాంట్లో ఇది రెండో మంత్రం అయితే ఈ మొదటి మంత్రంలో వచ్చే ఆకాంక్ష ఆకాంక్ష అంటే ఎక్స్పెక్టెన్సీ ఏ స్మాల్ డౌట్ అండ్ ఇట్ నీడ్స్ టు బి క్లారిఫైడ్ ఆత్మ అవిక్రీయం కాబట్టి అది హంతా కాదు హన్యమానము కాదన్నారే ఓకే అవిక్రియమైతే వీ అండర్స్టాండింగ్ బట్ హవ్ ఈజ్ ఇట్ దట్ ఆత్మ ఈజ్ అవిక్రియం అవిక్రియమంటే అర్థం ఏంటి అంటే ఎట్టి వికారములు లేనిది కూటస్థము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 భాష బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మీకు భాష కనుక మీకు స్ట్రెంగ్త్ లేకపోయినట్లయితే తత్వ ప్రతిపాదనం చాలా పేలవంగా తయారవుతుంది సో గౌడపాదాచార్యుల యొక్క భాష చాలా నాకు పర్టికులర్లీ నేను ఐ వాజ్ ఇంప్రెస్డ్ అయ్యేదట ఆయన ఏమంటాడంటే యావద్ధేతు ఫలావేశేతు ఫలోదయ క్షీణే హేతు ఫలావేశే సంసారో నవర్తతే ఈ అయం హంతి అయం హన్యతే వీడు కొట్టాడు వీడు కొట్టబడ్డాడు ఇది సంసారం అంటే ఇలాగే ఉంటుంది వాడు నాకు ఏదో చేశాడు వీడు నాకు ఇది చేశాడు ఈ రాగద్వేషాలు అంటే అలాగే ఉంటాయండి సో పాజిటివ్ కమిట్మెంటు పాజిటివ్ అటాచ్మెంటు నెగిటివ్ అటాచ్మెంటును ఎనివే సో గౌడపాదాచార్యుడు ఏమంటాడు కర్త కర్త కర్మ ఆ భాష మాట్లాడలేదు ఆయన ఆయన ఇంకో భాష మాట్లాడాడు ఆయన భాష ఏంటంటే హేతు ఫలము రెండు ఉన్నాయి హేతు అంటే కర్మ ఫలం అంటే కర్మఫలం నీకు కర్మయందు కర్మఫలమునందు ఆవేశం ఎంతవరకు ఉంటుందో అంతవరకు సంసారము నడుస్తూ ఉంటుంది కర్మయందు కర్మఫలమునందు ఆవేశం ఆవేశం అంటే ఇది భూతావేశం లాంటిది ఆవేశ పదాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేరు ప్రొసెసింగ్ అని అంటారు ఇంగ్లీష్లో ఇప్పుడు దెయ్యం పట్టింది అంటారు దెయ్యం పట్టడం అంటే ఇట్ ఈస్ ఎ ఇట్ ఈస్ ఎ హైపోతెటికల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ దయ్యం పడ్డం లేదేం లేదు అందుకే హైపోథిటికల్ ఎగ్జాంపుల్ ఆయన గివింగ్ నిజంగా ఏదో దయ్యం పట్టిందని అలాగే ఉండదు ఉడితే పాపం వాళ్ళ మనస్సులో ఉండేటువంటి ఒక వికారమే అంతే సో ఇది ఒక ఆవేశం వస్తుంది దెయ్యం పట్టేసినట్టు ఆవేశం వస్తుంది ఆవేశం వస్తే ఆ వ్యక్తి ఆ దేయం మాటలే మాట్లాడతాడు కానీ తన మాటలే మాట్లాడ హీ లూజెస్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ పొజిషన్ సో అదే విధంగా మనం జీవితంలో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 సో ఈ ఫలం నాకు కావాలి అని మీరు ఎప్పుడైతే అన్నారో దానికి సంబంధించిన కర్మ ఒకటి చేస్తే ఆ ఫలం వస్తుంది కర్మ కర్మకి ఫలం అది ఆ కర్మకి కర్త ఉండాలి ఆ కర్త నేను సో హేతు ఆవేశం వచ్చేస్తుంది నేను ఇంత కష్టపడి పనిచేసాను కాబట్టి నాకు ఫలం కావాలి ఫలావేశం వస్తుంది కాబట్టి హేతు ఫలముల ఆవేశము వలన ఆవేశము నుండి హేతు ఫలములు పుడుతూ ఉంటాయి కానీ ఎప్పుడైతే హేతు ఫలావేశం సన్నగిల్లినదో అంటే ఏమిటి నేను కర్త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 నాకు ఈ ఫలము ల లభించాలి అనేటువంటి ఆ భోగావేశం సన్నగిందుతుంది భోగావేశం కూడా పరమేశ్వరుడు మనకి ఏమిస్తే అది లభిస్తుంది దీనికోసం మన ఊరికే అర్హులు చాచడం ఎందుకు మనకి ప్రాప్తమైంది మనకు లభిస్తూ ఉంటుంది లభించిన దాంతో సంతోషపడ్డమే ఎదురుచ్చాభ సంతుష్ట శ్రీకృష్ణుడు అంటే గీతలోనే కాబట్టి మనకి లభించిన దాంతో మనం సంతోషిస్తాం దీనికోసం ఇంత లభిస్తే బాగుండును అనంటే అది ఫలావేశం లభించిన దాన్ని అంచనా వేసి తక్కువ ఎక్కువ అని అంచనా వేస్తే ఫలావేశం సో ఈ విధంగా ఫలావేశం లేకుండా లభించిన దాంతో సంతృప్తి పడ్డాడు అంటే సో అటు కర్మ అంతా నడిపించేదంతా ఈశ్వరు అని హేతు ఆవేశం తగ్గుతుంది ఫలావేశం తగ్గుతుంది క్షీణే హేతు ఫలావేశే సంసారో ప్రవర్తతే హేతు ఫలావేశములు క్షీణించిన సన్నగిందిన మహాత్మునికి హయం హంతి అయం హన్యతే ఈ భాష ఈ రైజ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 మొత్తం ఈ సైంటిఫిక్ అడ్వాన్సెస్ టెక్నాలజీ అడ్వాన్సెస్ పొలిటికల్ అడ్వాన్సెస్ వీటన్ని చుట్టబెట్టేసి సంసారంలో ప్రవర్తతే హేతు ఫలావేశం లేని వాడికి ఇదంతా కూడా న్యాయం అందిన నాణ్యత కేటగిరీలో పడిపోతుంది అంతా ఒక పెద్ద సినిమా లాగా తయారవుతుంది దెర్ ఈజ్ నో రియాలిటీ టు ఇట్ అది సంగతి సో అంటే ఆత్మయందు ఈ హేతు ఆవేశము ఫలావేశము ఇవి ఆత్మయందు వికారములు లేని వికారాలని తెచ్చి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 ఆత్మవిక్రీయమని మీకు నేనేం ప్రూవ్ చేయనక్కర్లేదు మీరు ఆత్మయందు ఏ వికారాలని భావన చేస్తున్నారో అవి తప్పు అనేది మీకు నీ తెలిసి సెటిల్ అయిపోతే ఆత్మ అవిక అనే సంగతి తెలిసిపోతూనే ఉంటుంది స్వయం ప్రకాశం అది కాబట్టి మనము ఏ ఏ లక్షణాలను బట్టి ఆత్మయొందు వికారాలను ఆరోపించి కూర్చుంటామో వాటిని అన్నిటినీ నిరాకరించే ప్రయత్నం చేస్తున్నాను భావ వికారములు అని ఆరున్నాయి వీటిని యాస్కాచార్యుడు నిరూపించాడు శంకరులకి యాస్కుడు అంటే చాలా ప్రేమ యాస్కర్ జాటుడు వేదాలకి లెఖంటూని రాశాడు ఆయన హీఈ్ ది లెక్సికన్ లెక్సికన్ రాసినవాడు చూడండి వాళ్ళు ఎంత చాలా ప్రాచీనుడు ఎంతటి ప్రాచీనుడు అంటే మహాభారతానికి ముందువాడు పతంజలికి ముందువాడు వ్యాసుడికి ముందువాడు వీళ్ళందరూ కోట్ చేశారు యాసుకుడిని సో ఆయన బీసీ సెవెన్ అనో ఏదో చెప్పారు వీళ్ళు ఎకడమిషియన్స్ మహాభారతం బీసీ ఫైవ్ అయితే బీసీ సెవెన్ వాడు యాసుకుడు అని కొంతమంది యొక్క క్యాల్కులేషన్ చాలా ప్రాచీనుడు పాణినికి ప్రాచీనుడు సో ఆయన భావ వికారములు ఆరు అని చెప్పాడు భావ అంటే పదార్థము అని అర్థం భావము అంటారు పదార్థాన్ని పదార్థం అంటే ఏ థింగ్ ఏ మెటీరియల్ ఆబ్జెక్ట్ దాన్ని భావము అంటారు ఆ భావానికి ఆరు వికారములు ఉంటాయి ఏమిటి ఆరు వికారాలు జాయతే ఈ లిస్టు మీరు వినుంటారు వినకపోతే ఇప్పుడు వింటున్నారు నేను ఎప్పుడూ సందర్భం వచ్చినప్పుడు చెప్తూనే ఉంటాను జాయతే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 తర్వాత వర్ధతే పెరుగుచున్నది పరిణమతే మెచ్యూరిటీని పొందుచున్నది అంటే ఇంక పెరగడం ఆగింది మెచ్యూర్ అవుతోంది అపక్షీయతే క్షీణించుచున్నది నశ్యతి నశించుచున్నది అనే ఆరు వికారాలు ఈ ఆరు వికారములు ఆత్మయందు ఆత్మ ఎట్టి వికారములు లేనిది కానీ మానవుడు దేహమునందు ప్రకటమవుతూ ఆరు వికారములను ఆత్మయందు ఆత్మయందు ఆరోపించుకుని తానే ఈ వికారాలన్నీ పొందుతున్నాను అనుకుని సో ఆ వికృత రూపాన్ని తన స్వం తన మీద ఆరోపించుకుని వీడు సంసారి అవుతూ ఉంటాడు కాబట్టి ఆత్మ అవిక కనుక తెలుసుకోవడం ఎలాగూ ఉంటే ఈ భావ వికారములు భావమైన దేహమునకు సంబంధించినవే కానీ భావమునకు అతీతమైనటువంటి ఆత్మ చైతన్యానికి సంబంధించినవి కావు అని తెలుసుకోవాలి అది ఆ మంత్రం నేను చెప్పాను కఠోపనిషత్తులో చెప్పాను అది నా జాయ అయితే వచ్చాయండి జాయతే అస్థి వర్ధతే విపరిణమతే అపక్షీయతే నశ్యతే అపక్షీయతే కూడా బహుశా నేను అనలేదేమో పొరలేండి ఇప్పుడు అన్నాను అన్నాను అన్నాను మీరు విని ఉండకపోతారు పర్వాలేదు మీరు వినుండకపోవచ్చు పర్వాలేదు మొత్తానికి ఆరు ఏదో లెక్క ఈ ఆరు స్టేజెస్ కింద లెక్కేశాడు ఆ యాస్కా జాత్యుడు శ్రీకృష్ణుడు ఓ సందర్భంలో మూడు స్టేజుల కింద లెక్కేశాడు దేహి నోస్పిథా దేహే కౌమారం యవ్వనం జరా అని మూడే స్టేజెస్ కింద లెక్కేశాడు తథా దేహాందర ప్రాప్తి అన్నాడు కనుక పోనీ నాశనం లెక్కేసుకుంటే నాలుగు లెక్కేసాడు షేక్స్పియర్ ఐదో ఐదో నాలుగో ఐదో ఆరో షేక్స్పియర్ లెక్కేసాడు వీళ్ళందరూ కూడా విషనరీస్ కదా సో చైల్డ్హుడ్ యంగ్హుడ్ అంటే ఏవో నాలుగు హుడ్లో ఐదు హుడ్లో షేక్స్పియర్ చెప్పాడు సో ఇవన్నీ అతనికి ఇవన్నీ వికారాలు భావ వికారాలు యాస్కాచార్యుడు ఆరు చెప్పాడు ఈ ఆరు ఆత్మకి లేవు నాయతే ఎప్పుడూ పుట్టలేదు న్రియతే ఎప్పుడు మరణించలేదు సో అందు గురించే ఆత్మా జహ అని అజహ్ కల్పిత సంవృత్య పరమార్థస్ పరమార్థో పరమార్థైన నాప్య జహ అంటాడు గౌడపదాచార్యుడు ఇది పుట్టలేదు అంటే ఈ పుట్టకపోవడం దానికి ఏదో ఒక లక్షణం కాదు పుట్టింది పుట్టింది పుట్టిందని మీరు అనుకుంటున్నారు కాబట్టి పుట్టలేదు అని చెప్పాల్సి వస్తుంది అని అంటాడు ఆయన కల్పిత సంవృత్య సంవృత్తి అంటే భావన అండర్స్టాండింగ్ వీడు అజ్ఞానం వల్ల వీడు కల్పన చేసుకుని పుట్టిందని కల్పన చేసుకుంటూ ఉంటే దాన్ని అజహ పుట్టలేదు అని చెప్పాల్సి వస్తుంది పరమార్థేన నాప్యజహ పరమార్థంగా దాని ఎందు అజత్వం కూడా ఏమీ లేదు సో అలాగే పోన్లండి న ఆత్మ పుట్టుటలేదు న్రియతే మరణించుటలేదు కదాచిత్ ఏకాలమునందైనా నాయం భూత్వ భూయ అభవిత నా ఇంతకుముందు ఉంది ఈ పైన ఉండదు అంతేగా భూత్వ అభావిత మనం అలాగే అనుకుంటాం కదా భూత్వ అంటే అప్పుడు పుట్టాను రెండు వేల పది నాటికి ఉంటాము ఉండమో రెండు దాకా ఉన్నా రెండు వేల ఖాయంగా ఉండము ఏమిటో పిచ్చి నేనున్నా రెండు వేల ఇరవైకి దేహం ఉండదా కాబట్టి వాళ్ళ భూత్వా అభవిత అంతకు ముందు ఉన్నాను ఈ పైన ఉండను సో ఎలా అనుకుంటారు ఈ పుష్కరాలకు ఉన్నాం మళ్ళీ పుష్కరాలకు ఉంటామో ఉండము పుష్కరం వచ్చిందంటే ఇదే మాట పితృదేవతారాధకులు మానవులు చాలామంది మన వైదికులు వైదికుల్లోనే మన సంప్రదాయం మన సంప్రదాయమే కాదు అంతటా కూడా ప్రపంచం కూడా పితృదేవతారాధన మీద శ్రద్ధ ఎక్కువ దేవుడు దేవుడు ఊరికే అంటారు తప్పిస్తే అసలు ఆరాధన పితృదేవతారాధనే సో పితృదేవతలు సో పుష్కరం మొట్టమొదటి శ్రాద్ధమే గుర్తుకొస్తుంది పితృదేవతలు శ్రాద్ధము అక్కడ ప్రారంభం సో మొన్న ఆహ్వానం చూశాను నేను కృష్ణా పుష్కర ఆహ్వానం సో ఈ పుష్కర పుష్కరం అనేప్పటికీ ఈ పుష్కరాలకు హిరణ్య శ్రాద్ధం పెట్టుకుంటే సరే మళ్ళీ పుష్కరాలకుంటామో ఉండమో ఏమంటే ఇంకా అంతకంటే వెళ్ళలేదా అదేనా దాని నుంచి పుష్కరం నుంచి నేర్చుకునేది అంతేనా పుష్కరం అంటే ఏమిటి అప్ జలములు జలములు పరమేశ్వర స్వరూపము అని ఆ డైరెక్షన్లో అసలు వెళ్ళి పనేలేదు అసలు ఏదో ఏదో నడుస్తూ ఉంటుంది అంటే మరి వేదాంతులకు ఇలా అనిపిస్తుంది దాంట్లో ఆ ఉన్నవాడికి అదంతా బాధ్య ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెం ఈ వేదాంతలు కొంచెం ఇలాగే ఉంటారు అంచేతనే వేదాంతల్ని కొంచెం దూరంగా కట్టి పెట్టండి దగ్గరికి రానివ్వద్దని చెప్తారు ప్రతిదానికి వేదాంతుల్ని ప్రతిదానికి అంచేతనే వీళ్ళు కూడా ఏం చేశారంటే వేదాంతం వదిలిపెట్టేసి దీంట్లో పడిపోయారు ఇప్పుడు ఈ పుష్కరాలకి మొత్తం మా స్వాములు అక్కడే ఉంటారు ఈ తదిినాలవి పెడుతుంటే భక్తులను ఆశీర్వచనం చేస్తాం అక్కడే మకాన్ చేస్తారు నాకు కూడా ఉంది రెండు నాలుగు మూడు నాలుగు ఇన్విటేషన్స్ ఉన్నాయి పుష్కరాలు సో నేను ఈ ఇన్విటేషన్స్ అన్నింటికి అతీతంగా వెళ్ళి మునక వేస్తక్క వేరే సంగతి బట్ ఉండడం మాత్రం ఉన్న ఇన్విటేషన్స్ ఎనీవే సో కాబట్టి భూత్వా అభవిత అప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్నాము భవిష్యత్తులో మళ్ళీ పుష్కరాలు కొంటాము ఉండము భూత్వా అభవిత అలాగంటిది కాదు నా ఎందుకు అయితే అజహ పుట్టుకలేనిది నిత్య కాలమునకతీతమైనది శాశ్వత శంకరులు వ్యాఖ్యానం చేస్తారు అదంతా శాశ్వత నిత్యహానా కాలాతీతమే శాశ్వతాన్న కాలమునుకతీతమే ఈ దాంట్లో మళ్ళీ కాలమును అతీతమయ్యే దాంట్లో కూడా రెండు రకాల నిత్యత్వం ఉన్నది ప్రవాహ నిత్యత్వం సో కాలాతీతం నిత్యత్వం రెండు రకాల నిత్యత్వాలు చెప్తారు భాష్యకారులు చెప్తారు సో పురాణ పురాణ అంటే చాలా ప్రాచీనమైనది ఆత్మ ఎంత పురాణము ఈ దేహము ఎంత పురాణమో అంత పురాణమా కాదు దేహం యాభై ఏళ్ళు దీని వయస్సు అయితే ఆత్మ వయస్సు ఇంకా అంతకంటే ఎక్కువ ఇంక ఎంత ఎక్కువ ఈ సూర్యుడు ఎంత పురాణమో అంత పురాణమా అంటే సూర్యుడు కంటే కూడా ముందుది అంటే సృష్టి ఎంత పురాణమో పురాణం అంటే ఏన్షియన్ ఎంత పురాణమో అంతకంటే ఎక్కువ పురాణమా అవును సృష్టికి పూర్వము నుంచి కూడా ఆత్మ అలాగే ఉన్నది పురాణ నహన్యతే హన్యమానే శరీరే శరీరం మరణిస్తే ఈ ఆత్మ మరణించేది కాదు ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా చెప్పండి అజ నిత్య శాశ్వత పురాణ అనే నాలుగు విశేషణాలు చెప్పాయి ఈ విశేషణాలు ఎవళ్ళకి వర్తిస్తాయని అడిగారు అనుకోండి పుట్టుకలేనివాడు నిత్యుడు శాశ్వతుడు పురాణుడు అంటే సనాతనుడు అని అర్థం ఈ నాలుగు విశేషణాలు ఎవళ్ళకి చెప్పినవై ఉంటాయి అని మీరు ఎవళ్ళని అడిగితే ఏం సమాధానం చెప్తారు ఆ దేవుడికి సంబంధించిన అవి ఉంటాయి అని చెప్తారు అలాగే ఉన్నాయా విశేషణాలు అయితే దేవుడి గురించి కాదు చెప్తూ మీ గురించి అని నా హన్యమానే శరీరే అనే వాక్యంలో సెటిల్ అయిపోయింది ఎందుకంటే దేవుడికి మృత్యు ఉందని అనుకోడుగా కాబట్టి దేవుడికి మరణము లేదు అని అంటారా అనరు నీకు మరణం లేదని చెప్తారు ఎందుకంటే నేను మరణించబోతున్నానని వీడు అనుకుంటున్నాడు కాబట్టి నీకు మరణం లేదు అదేమిటి నాకు మరణం లేకపోవడం ఏమిటి ఈ శరీరం ఇలాగే ఉండిపోతుంది ఆ కాదు శరీరం అలా ఉండిపోతుంది అంటలేదు నీకు మరణం లేదని చెప్తున్నాం అంటే మరి శరీరం పోతుందా పోతుందే మరి శరీరం పోతే నేను నువ్వు పోవు నా హన్యమానే శరీరే అది సో అర్థం ఏం శ్లోకము దాంట్లో అంత పెద్ద కష్టమైన విషయం ఏం కాదు భాష్యం చూద్దాం నాయతే నే జిలక్షణ వస్తుక్రీయా ఆత్మనో విద్య అది నా జాయతే అంటే నా ఉత్పద్యతే పుట్టుట లేదు పుట్టుట లేదు అంటే అర్థం ఏంటి ఈ వస్తు విక్రియ వస్తు వికారములు అంటే భావ వికారములు అన్నమాట ఆరవి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 ఒక వికారాన్ని నిరాకరించారు ఓకే తర్వాత నమ్రీయతే వాశబ్దశ్చర్థే అక్కడ ఆ మ్రియతే వా ఉంది ఆ వాకి ఆర్ అని అర్థం ఇంగ్లీష్లో ఓఆర్ ఆర్ అని కానీ ఇక్కడ అండని అర్థం వాశబ్దర్థే సో దానికి పుట్టుక లేదా మరణము లేదు కాదు దానికి పుట్టుక లేదు మరియు మరణము లేదు ఎంత తేడా ఉందంటే పుట్టుకలేదు ఆర్ మరణము లేదు అన్నారు అనుకోండి అప్పుడు పుట్టుక లేకపోతే మరణం ఉంటుంది మరణం లేకపోతే పుట్టుకుంటుంది ఏదో ఒకటి ఉంటుంది రెండోది ఉండదు అది ఆర్ అంటే అది ఇదేనా తీసుకో ఆర్ అదేనా తీసుకో అంటే రెండు పుచ్చుకోడకూడదు కాబట్టి వా అన్నది అక్కడ ఆరు కాదు అండ్ వా శబ్దర్థే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 ఇప్పుడు కాశీలో వెళ్ళి ఎలా మరణిస్తాడు మరణం ఉన్నవాడైతే కాశీలో వెళ్ళి మరణిస్తాడు కాశీలో వెళ్ళి మరణం లేనివాడు ఎలా మరణిస్తాడు అంటే దాని అభిప్రాయం అది అర్థవాద దాని అభిప్రాయం ఏమిటంటే కాశీ అది జ్ఞానభూమి కాశీ నువ్వు వెళ్ళినట్లయితే ఆత్మ అక్కడ ఉండే మహాత్ముల యొక్క సంఘం నీకు ఆ అట్మాస్ఫియర్ నీకు మరి మనస్సుకి అది వస్తే నీవు ఆ సంఘాన్ని సద్వినియోగం చేసుకుంటే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 జ్ఞానము ఉన్న హృదయము కాశ్య కాశ్యము కలది కాశీ కాశహాస్యాస్థితి కాశీ కాబట్టి మీ దీంట్లో జ్ఞానము దీంట్లో కామని హృదయంలో వాటెవర్ సో మీ హృదయంలో జ్ఞానముంటే అదే కాశీ ఆ జ్ఞానము ఉదయించిన హృదయంలో మరణం సంభవిస్తుంది ఎవరికి సంభవిస్తుంది మరణం ఈ ఛాయాత్మ ఉన్నదే ఛాయ నీడవంటి అహంకారము దట్ ఫాల్స్ పర్సనాలిటీ అది మరణాన్ని పొందుతుంది ఎప్పుడైతే ఆ ఫాల్స్ పర్సనాలిటీ మరణించిందో దానికే ముక్తి వస్తుంది ఇప్పుడు డ్రీమ్లో ఒక నైట్ మేర్ వస్తుంది నైట్ మేర్ అంటే చాలా భయం పేడకలలో ఉన్నాడు ఉనికిపోతున్నాడు భయపడిపోతున్నాడు దాని నుంచి విముక్తి ఎలా వస్తుంది ఆ పీడకలలో భయపడుతున్న సబ్జెక్టు నశిస్తే ఎలా నశిస్తాడో తెలివి ఆ సబ్జెక్టు నేను కాదు అని తెలుసుకుంటాడు పీడకలలో భయాన్ని పొందుతున్న ఆ వ్యక్తి అది నేను కాదు అని తెలుసుకుంటాడు అంటే ఆ జ్ఞానంలో ఆ పేడాన్ని కలిగించినటువంటి వ్యక్తిత్వము ఆ జ్ఞానంలో పటాపంచలైపోయింది భస్మీపటలం అయిపోయింది దాంతోటి వీడు ఆ భయం నుంచి విముక్తుడైపోయాడు అదేవిధంగా మీరు జ్ఞానము చేత ఆత్మయే సత్యము అని ఈ పరిచ్ఛిన్నమైన అహంకారాన్ని ఆత్మలో విలీనం చేసేసి అదే దానికి మరణం నేడకి మరణం ఏమిటంటే వస్తువులో కలిసిపోవడమే ఆ రకంగా మీరు అహంకారానికి మరణం అభిమానానికి మరణాన్ని జ్ఞానం ద్వారా సాధిస్తే ఆ జ్ఞానానికి కాశీ అని పేరు జ్ఞానమునకు కాశ్యము జ్ఞానము ఉదయించిన హృదయం కాశీ ఆ హృదయంలో ఆ ఇంపెర్సనల్ ఆత్మే ఉంటుంది కానీ పర్సనాలిటీ నశించిపోతుంది అదే మరణము అదే మోక్షము కాశ్యాంతు మరణాన్ముక్తి సో అయితే మరి దేహం మాట ఏమిటి అంటే విద్యారణ్యస్వామి దీన్ని డిస్కస్ చేసాడు పంచదశీలో విద్యారణ్యస్వామి అంటే ఆయన యజ్ఞ యజ్ఞ భాష్యం రాసిన వాడు ఈ కర్మకాండగ్రతకి భాష్యం రాసిన ఆయన ఆయనే పంచదశనం వేదాంత గ్రంథం రాసి దాంట్లో ఆయన అన్నాడు తనున్ త్యజత వై కాశ్యాం శ్వపచస్య గృహేథవా అని చెప్పాడు ఈ దేహాన్ని విడిచిపెట్టి మోక్షం వస్తుందని కాదయ్యా దేహం నువ్వు కాశీలో విడిచిపెట్టినా తను త్యజత వై కాశ్యాం కాశీలో విడిచిపెట్టండి లేకపోతే శ్వపచస్య గృహేథవా శ్వపచస్య గృహం అంటే వీడు ఈ కళ్ళు కాంపౌండ్ ఉంటుంది చూడండి ఆ కళ్ళు కాంపౌండ్లో వాడు పుల్లకి కొంత మాంసం గుచ్చి దాన్ని ఇలాగా దాన్ని మంటమే పెట్టి అది చేతికి అమ్ముతూ ఉంటాడు ఒక్కొక్క పుల్ల రూపాయ రెండు ఏదో అమ్ముతారు అక్కడికి వెళ్ళి నాలుగు రూపాయలు కళ్ళు కొనుక్కొచ్చి ఈ నాలుగు రూపాయల పుల్లలో రెండు కొనుక్కొని వీడు తింటూ ఉంటాడు వీడు అక్కడ చచ్చిపోయినా కాశీలో చచ్చిపోయినా ఒకట అది కాశ్యాంత కాశ్యా తరుణ్ త్యజతవ ఈ కాశ్యాం శ్వపచస్య గృహే అతవ అక్కడికి వెళ్ళి ఈ శ్వపచుని ఈ కళ్ళు కాంపౌండ్లో చచ్చిపోయాడు అనుకోండి లేకపోతే కాశీలో చచ్చిపోయాడు అనుకోండి డజంట్ మ్యాటర్ కళ్ళు తాగమని అక్కడ చచ్చిపోయాడు అని అక్కడ చచ్చిపోయినా ఇక్కడ చచ్చిపోయినా ఒకటే ఎందుకంటే దేహము ఎక్కడో ఒకడు పడిపోయేదే కాబట్టి కాశ్యాంత మరణాన్ముక్తి అంటే ఇది ఆ కాశీ శబ్దాన్ని భావిష్యకాలను కాశీపంచకంలో ఆ విధంగా వ్యాఖ్యానం చేస్తారు సో కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే నాయతే మ్రియతే వా మరణము కానీ పుట్టుక కానీ ఆత్మస్వరూపానికి లేవు ఇక్కడ అప్పుడు ఓం పౌర్ణమద పూర్ణమదం పౌర్ణ పూర్ణముద్యే పూర్ణశమాదాయ పూర్ణమే వా అవశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం తత్స్వ శ్రీకృష్ణ అర్పణ వస్తు ఒక చిన్న మనవి రెండు వేల నాలుగుకి ఇది ఆఖరి గీత క్లాసు ఇంకా గీత క్లాసులు అయిపోయాయి మనం చాలా ఓపిక్గా అధ్యయనం చేసాం గీత నేను వచ్చినప్పటి నుంచి ప్రథమాధ్యాయం పూర్తయింది రెండో అధ్యాయంలో ఇరవై శ్లోకాలు పూర్తయి భాష్యంతో సహా ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ వర్క్ సో